పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల ఈసయ నీకెంతో వందాలనైనా నిరంతరం ఏకరీతి గున్న గొప్ప తండ్రి మహాపరిషులైన దేవ నీకే స్థుతులు స్తోత్రం ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవటం ఈ దినం నా ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రభా సజీలు పెట్టి మీ మీ పాదాల దగ్గర కూర్చోని ప్రభా నిన్ను శుద్ధించలాగిన పాఠదాలని మహింపరచాలనిచ్చిన ధన్యతని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా మీ వాక్యమే ధ్యానించబోతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపుగా ఇచ్చేయండి పరిశుధాత్మ దేవ మహదలకు రండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం మీ కృప వెంబడి కృప మాకు అనిగిరించి రెండు త్వరగా నడిపించి సహాయపడమని మీ ఆత్మ నడిపింపుద ఇచ్చాడు తలంపులు మాలోచన సమస్తాన్ని కొట్టి వేయ ప్రైనా మీ మీక తలంపుకి మేము చోటిస్తున్నాం నా ప్రవర్తన అంతలో మీకు అధికారకు మేము లోబడుతున్నాం ప్రవా పరిశుద్ధ ఆత్మధనంలో తీసుకుని మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె రాసిన పత్రికలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చినం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండేటప్పుడు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను అలాగ మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి కాబట్టి పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే యేసు ప్రేమించింది ఫస్ట్ ఆయన ప్రేమ కనిపిస్తుంది అది పరిమళ సువాసనగా ఉన్నటకు మన తాను తాను దేవునికి బలిగాను అర్పనముగాను అర్పించుకునేను కాబట్టి ఎందుకు పరిమళ సువాసన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ అనేది చాలా శక్తివంతమైంది ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించని వాక్యం చూస్తాం మనం కాబట్టి క్రైస్తవంలో మనకి దేవుడు ఏం చెప్తుందంటే యోహన పత్రికలో మీరు లోకమును లోకమున్న వాటి నేను లోకంలో ఎందుకు ప్రేమించొద్దు అన్నాడు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించొద్దన్నాడు ఆయన ఎందుకు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమ ఏ రీతిగా ఆ ఈ లోకాన్ని ప్రేమించే విధానం ఏ రీతిగా ఆయన ఎందుకు ఈ లోకం పట్ల ప్రేమ చూపిస్తున్నాడు మనం ఎందుకు చూపించొద్దు అనేది అక్కడ ఉంది ఎందుకంటే నేతరాస శరీరాస జీవపడం ఈ మూడు ఉన్నాయి మనుషుల్లో కాబట్టి ఈ లోకం ప్రపంచం అంతా కూడా ఇవి నడుస్తూనే నట్టు మనుషుల్ని సైతానుడు పడగొడుతున్నాడు కాబట్టి వాడిని పడగొట్టాలంటే ఆ మార్గం మీకు తెలియదు కాబట్టి నేను ప్రేమించాల ఎందుకంటే ఈ సృష్టి మొత్తం నాది కాబట్టి నేను ప్రేమిస్తున్న వాళ్ళని కాబట్టి నా ప్రేమను వెళ్ళ వెళ్లపరిచిన తర్వాత వాటన్నిటిని చెప్పిన తర్వాత అప్పుడు మీరు అది ఏ రీతికుంటుంది అప్పుడు మీరు దాన్ని జయించాలా అనే విషయం అక్కడ ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసం అంటే ఎందుకు మనల్ని ప్రేమించాలంటే మనం ఒక పరిమళ సువాసనలాగా ఉండాలంట అంటే ఆ ఎప్పుడు ఈ సువాసన దేనికి సంబంధించినప్పుడు ఒక ఒక బలిపీఠం మీద ఒక బలి పశువుని ఆ అది దహించబడ్డప్పుడు అది ఇంపైన సువాసనలాగా ప్రభుత్వనేది చేతుంది అంటే క్రైస్తవ జీవితం అనేది బలి అర్పణకు సంబంధించింది అంటే క్రీస్తు ఏ రీతిగా మనకు వరకు బలిగా అర్పించబడ్డాడో అదే రీతిగానే మీరు కూడా అట్లా అర్పించబడాలా ఎందుకంటే మరణపు వాసన మనకు దేవుడు ఆ పరిమళ సువాసన మనకు దేవుడు అనుగ్రహించు ఆయన మరణం ద్వారా అంటే మరణోపవాసన నుంచి జీవోపవాసన అంటే మరణముల నుంచి దేవుడు మనని జీవంలోకి తీసుకొచ్చింది అంటే మనకు ఒక ఐడెంటిటీ లేదు ఏం లేదన్నారు కాబట్టి మన ఆయన అంతగా బలిగా అర్పించుకుని క్రైస్తవ జీవితం అనేది బలి అర్పణకు సంబంధించి అంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం అనే వాక్యము కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తున్నాం కాబట్టి ఏసు ఎట్లా నడుచుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వునే కూడా అట్లా నడుచుకోవాలా కాబట్టి అది సాధ్యం అని అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కానీ ఎట్లా సాధ్యం బహు కష్టతరమైన ఆ విధానం అంటే బైబుల్లో ఏసు గురించి ఎట్లా రాయబడిందో ఆయన ఆరంభ దినాల్లో ఆయన సేవ పరిచర్య ఆరంభించిన దినాల నుంచి ఆయన శిలువ మరణం పొందేంత వరకు చివరిగా ఆయన ప్రాణం ఇచ్చేంత వరకు ఈ మధ్యలో ఏం జరిగింది ఏసు ప్రభు ఎట్లా బోధించిందో ఏ రీతిగా మనుషులతో సంభాషించండు ఏ రీతి అయిన వాక్యం ప్రకటించండు ఎంతమందిని స్వస్థపరిచేండు ఎన్ని విషయాలు శిష్యులు బోధించండు అన్నులకి ఎట్లా బోధించండు ఎన్ని పర్వపరాజ్యం గురించి లేక శిష్యులను తయారు చేసే విషయం కాని సేవ పరిచే సమస్తాన్ని ఆయన బోధించండు కాబట్టి అవన్నీ క్రైస్తవులో ఈరోజు మనం చేయగలమంటే చాలా తక్కువ కానీ వాక్యం ఏం చెప్తుందంటే పౌలు నేను క్రీస్తుని పోలి మీరు నన్ను పోలి నడుచుకోవాలంటే అపోస్తులంతా వాళ్ళు పాటించినారు ఏసు ప్రభుని సంపూర్ణంగా వాళ్ళు వెంబడించినారు ఆ ప్రిన్సిపల్ వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు కాబట్టి మనం ఎందుకు నేర్చుకోకూడదు అంటే అట్లా నేర్చుకున్నప్పుడే గాని మనం పరిమళ సువాసనగా మార్చబడము లేకుంటే ఇలాంటి అర్పణ ఇలాంటి త్యాగబూరితమైన జీవితము జీవించకపోతే మనుషులకు రక్షణ లేదు ఆయన బలిగా అర్పించబడ్డప్పుడే అది ఇంపైన సువాసనలాగా తండ్రి స్వీకరించినది ఈ రోజు మన జీవితాలు కూడా అట్లా అర్పించబడకపోతే మనుషులకు ఆ పరిమళత్వాన్ని మనం ఇవ్వలేం అదే దేవుని ప్రేమ అని చెప్తుంది అక్కడ దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైందంటే పాపాన్ని కూడా అది కాల్చి కాల్చివేస్తుందంట దేవుని ప్రేమ దుష్టత్వాన్ని కాల్చివేస్తుంది పాపాన్ని పరిహరిస్తుంది అంటే పాపాన్ని చూడలేదు కానీ ఆయన పాపాన్ని తీసివేసి పాపిని పాపాన్ని ప్రేమించలేదైనా కానీ పాపిని ప్రేమించే కాబట్టి ఈ లోకంలో మనుషుల్ని ఈ లోకంలో మనం చూస్తాం మన మనం చూసిన లాస్ట్ టైము మనుషుల విధానం ఎట్లా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి అసహ్యం చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చూసి అసహాయం చేస్తూ కానీ మన కోవిడ్ నైన్టీన్లో మన వచ్చినప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏమైందంటే ఎంతమంది చనిపోయినారు కదా చాలా మంది చనిపోయినారు కానీ కొంతమంది అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే మనకెక్కడ ఆ రోగం అంటుకోదని చెప్పి భయపడి మనుషులు చాలా మంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్లు కూడా మనుషులు చంపేసి అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి కానీ ఎందుకు వాళ్ళంటే ఆ ఈ వ్యక్తి ఉంటే ఈ వ్యక్తి ద్వారా ఇది మాకు మాకు స్ప్రెండ్ అయినప్పుడు మేము కూడా చచ్చిపోతాం అనేది మనుషులు ఆ రీతి ఆలోచించి మనుషులు చనిపోయేలాగా చేస్తున్నారు కానీ ఆ వైరస్ని చంపలేకపోయినారు అంటే ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా ఏసుప్రభు అట్లా కాదు పాపాన్ని చంపిండు పాపిని బ్రతికించండి మనిషిని బ్రతికించిండు పాపాన్ని పరిహరించండి అది అది కేవలం ఏసుప్రభు ద్వారానే సాధ్యం కరోనా వైరస్ ని వైరస్ని చంపా వైరస్ని చంపాలా మనిషిని బతికించాలా కానీ అక్కడ ఏం జరిగింది అది రివర్స్ ఫామ్ లో వెళ్ళిపోయిందంట అంటే మనిషి మనిషికి ప్రేమ దేవునికి ఉన్న ప్రేమ తేడా ఏమి కనిపిస్తుంది అక్కడ మనిషిని బతికించాలంటే ఆయన మరణించాలా కాబట్టి ఆయన మరణం ద్వారా మనిషికి జీవం రావాలంటే ఆయన మరణించిండు మన పాపములన్నీ ఆ సులువు మీద భరించిండు కలువరి సులువుల్లో ఆయన అంతగా త్యాగం చేసుకుని తన జీవితాన్ని బలిగా అర్పించుకున్నప్పుడే తండ్రి స్వీకరించండు మనకు అందరికీ రక్షణ ఇచ్చింది కదా కాబట్టి అలాగనే మనం కూడా మన జీవితాలని సంపూర్ణంగా మనకి త్యాగం చేసుకోకపోతే ఈ లోకానికి రక్షణ రాదు నేనా జీవితాలుగా అట్లా ఉండాలని వాటిని సెలవిస్తుంది కాబట్టి ఆ దశకు మన ఎదగాల అనేది ప్రభు అదే పౌలకి జ్ఞాపనం చేస్తుంది అపస్తులు తన శిష్యులు గొప్ప గొప్ప దైవ ఉన్నారు ఈ లోకంలో వాళ్ళ కాలాలు ముగించుకున్నారు గొప్ప పరిచయం చేసిన వాళ్ళు వాళ్ళు కూడా సంపూర్ణంగా త్యాగం చేస్తున్నారు దేవుని కొరకు వాళ్ళ జీవితాలే మార్చుకున్నారు అన్నదమ్ములు అక్కడి అందరు ్రదర్ భక్త సింగ్ గారు ఆయనయితే సంపూర్ణంగా తన ఆస్తి అంతా విడిచిపెట్టేసి దేవుని ఎమ్మడించిన్నాయి చివరికి అందరూ విడిచిపెట్టిన గానీ ఆయన దేవుని కొరకు నిలబడి చివరి వరకు ఆయన కొరకు పోరాటి జీవించు ఎంతో రక్షణ అందించగలిగిన అలాంటి జీవితం త్యాగవృతమైన జీవితం మనం చేయగలమంటే చెయ్యొచ్చని బైబిల్ చెప్తుంది కానీ అట్లా చేయాలంటే అది ఒక్కసారిగా రాదు కదా దశ దశలు దిన దినము మనం సంపూర్ణంగా ఆయన వాక్యంలో ఆయన సేవలో ప్రార్థన జీవితంలో ప్రతి దశలో మనం ఎదగాలి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా గానీ శిష్యులు పంపించేవాడు ఆయన ఏకాంతంగా ఆ గెస్తమైన తోటికి వెళ్ళేవాడు లేకుంటే ఒలివ కొండకి వెళ్ళేవాడు లేకుంటే ఎక్కడైనా ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థించేవాడు ఆయన ప్రార్థించేవాడు పగలంతా పరిచర్ చేసేవాడు కాబట్టి ఆయన విధానం అన్ని మనం ఆయన ఆయన రోల్స్ అని ఎట్లా పాటించింది ఏ రీతి నడుచుకోవడం అన్ని మన పాయింట్స్ రాసుకొని సిద్ధపడి అట్లా మనం నడుచుకోగలమా అట్లా నడుచుకుంటే గాని ప్రభులాగా మనం జీవించలేము అలాంటి కార్యాలు మనం చేయలేము అంటే క్రీస్తుని పూలు నడుచుకున్నారంటే పౌలు ఎందుకు చెప్పే అపోసం పౌలు నడుచుకున్నారు అందుకు వాళ్ళ విశేషమైన అద్భుతాలు జరిగింది వాళ్ళు ఏక హృదయము ఏకాత్మ ఏక వాళ్ళంతా ఒక చోట కూడుకొని ప్రార్థించినప్పుడు భూమి కూడా కంపించినట్టు మనం చూస్తాం అపోస్తుల కార్యంలో అలాంటి పవరు అలాంటి శక్తివంతమైన ప్రార్థనలు ఈరోజు ఉన్నాయంటే తక్కువ చాలా తక్కువ ఆ శక్తి ఉండదు అన్నట్టు ఒకచోట అందరు కూర్చొని ఉపాసన ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు శరసాలలో ఉన్న ఆ పౌలుశీలలు గాయాలు తగిలిన దెబ్బలు తగిలినా గానీ అన్ని పక్కన పడేసి దేవుని స్థపిస్తుంటే శరసాల పునాదులు కూడా కదిలింది శరసాల బద్దలైపోయింది అపోస్తులు ప్రార్థన చేస్తుంటే నాలుగో అధ్యయంలో ఆ భూమి అంతా కంపించిందంట అంత బలమైన శక్తి ప్రార్థన జీవితం అలాంటి పవర్ శక్తి ప్రార్థన లేకపోతే ఎట్లా మనుషులు రక్షణ పొందుతారు ఎట్లా మనకు వింటాయి ఇవన్నీ ఏస్తు ప్రభు తన సేవా జీవితంలో ఆయన ఆయన నడిచిన విధాలు అన్ని స్టడీ చేస్తే ఏసు ప్రభు గురించి స్టడీ చేస్తే ఆయన లైఫ్ని స్టడీ చేస్తే ఈ రోజు మన జీవితం ఉంటే ప్రతి సేవకుల జీవితంలో ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మనం చేయొచ్చు ప్రభు కొరకు కాబట్టి అలా అది త్యాగం సంబంధించింది అన్నట్టు సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలంటే అది ఎట్లా లేదంటే అది ఆరంభ దశలో ఉన్నాం మనం అది సంపూర్ణ దశకు మనం ఎదగాలన్నట్టు కాబట్టి ప్రతి దశలో మనం మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి ఎందుకనంటే మనము త్యాగం చేసుకుపోతే ఆ కష్టం అన్నట్టు చూడండి ఇక్కడ పౌలు ఏం చెప్తుంది ఇక్కడ మన కొరకు తను దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకోండి ఎందుకు అర్పించుకోవాలా యేసు ప్రభు ఈ లోకాయ రక్షణ రావాలంటే ఆయన బలిగా అర్పించబడాలా ఆయన జీతం త్యాగం చేసుకోవాలా కాబట్టి ఆత్మీయ దశలో చూడదు అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఎలాంటి ప్రేమ చూపించడు లోకం మీద మనుషుల మీద పాపుల మీద అలాంటి ప్రేమను మనం చూపించగలమా దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనది నిత్యమైన దేవుని ప్రేమను ఆ శిలువ మీద చూపించిన ప్రేమను మనుషులకు ప్రకటిస్తే వాళ్ళ దుష్టాత్వమైన దురాత్మలు ఆ దయ్యం పాపం అనేది కాలిపోతుంది పా పాపమ్మను ఆ యొక్క బంధకాలు తిరిగిపోతే అన్నట్టు అంత బలమైన ప్రేమ ఆయన ప్రేమ ఆ ప్రేమ ముందు ఏ దుష్టత్వము ఏ కలంకం ఉండదు అప్పుడు మనిషికి పశ్చాత్తాపం ఆయన సిలువ గురించి మసదే వాక్యాన్ని ప్రకటిస్తుంటే చివరిలో మనం ఎప్పుడన్నా సంఘాలకు వెళ్ళినప్పుడు వాక్యం ప్రకటించినప్పుడు ఆల్ట్రాకాల్ ఇస్తాం అది చాలా ప్రాముఖ్యమైంది నేను ఎక్కడ వాక్యం చెప్పినా గానీ చివరికి ఆల్ట్రాకాల్ ఇస్తా అందరూ ఆ వాక్యాన్ని అది ధ్యానించలాగన ఒప్పుకొని చేసినప్పుడు ఎంతమంది మంది ఏడుస్తూ ప్రార్థించేవాళ్ళు అయ్యో ప్రవ్వా నేను క్షమించినయన నా జీతానికి మార్చి అట్లా ఎన్నెన్నో కార్యాలు దేవుడు చూస్తే ఎందుకది చాలా ప్రాముఖ్యమైనట్టు ఎందుకంటే మనం ఒప్పుకొని అది పరిశుధాత్ముడి పని పరిశుద్ధాత్మని నువ్వు కలిసి నువ్వు నువ్వు ఆయన ఉన్నట్టు వాక్యం ఉంది ఆయన నీతిని గురి పాపం గురించి నీతిని గుచ్చి తీర్పుని గురించి ఒప్పుకొని చేయనుంది పాపము నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాప నుంచి ఉండాలంటే నువ్వు నీతిని స్వీకరించాలా ఆయన నీతిని స్వీకరించిన నువ్వు నీతిని స్వీకరిస్తే నీకు తీర్పు ఉండదు అట్లా పరిశుధాత్ముడు ఆ వాక్యాలు మన బోధించే ఆ టైంలో దేవుని ఆత్మ వాళ్ళ హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తున్నంత వాక్యం వాళ్ళ పరిపూర్ణ స్థితికి ఎదుగుతూ కాబట్టి అట్లా మనుషులు మార్పు అంటే దేవుని ప్రేమ ఎంత బలమైందో అది కొలతలేనిది కదా వెళ్ళకట్ట అది ఆయన ప్రేమను సంపూర్ణంగా మనము ప్రేమిస్తే ఈ లోకంలో మనుషుల మీదుగా ఈ లోకానికి రక్షణ ఆయన ప్రేమించిన రీతిగా ప్రేమించే బలిగా బలి బలిగా అర్కించబడతారు త్యాగం చేసుకుంటారు అన్నట్టు త్యాగం చేసుకోలేదా గొప్ప గొప్ప దైవజనులు చూడండి అలాగనే మీరును ప్రేమగా తర్వాత రెండో కొరిందులకు రాసిన పత్రికలో యొక్క విషయం ఇక్కడ చెప్తుండే ఇక్కడ పౌలు రెండవ కొరిందులు రాసిన పత్రిక రెండు పదిహేనులో రక్షింపబడి వారి పట్లను నశించు వారి నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము చూడండి ఒకటి రక్షింపబడ్డ వారి పట్ల రెండోది నశించిపోయేవారి పట్ల అంటే రెండు రోల్స్ ఉన్నాయి మనకి ఒకటి క్రైస్తవుల పట్ల ప్రభు నమ్ముకున్న వాళ్ళ పట్ల రెండోది ప్రభువు నమ్మిన వాళ్ళ పట్ల ఆ పరిమళ సువాసన ఎప్పుడు వెదజెలుతూ అది దేవుని వాక్యం ఆ ఆ సువాసన అంటే అది జీవజలం అది ఆ జీవజలాన్ని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడింది దుప్పి నీటివాగుల కొరకు ఆశపడి పరిగెత్త ఉంటుంది ఎక్కడ నీరుండదని పరిగెత్త ఆ నీటి వాసన తగలే అది పరిగెత్త అన్నట్టు అలాంటి పరిమళ సువాసన అంటే ఆత్మ దేవుని దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పరిమళత్వము మనుషులు తాకినప్పుడు అప్పుడు వాళ్ళ ఆత్మలు ఆ దట్టుకి తీర్చుకోనికి వాళ్ళ ఆత్మలు వస్తే ఆ జీవజలానికి వస్తే అది దేవుని వాక్యం అట్లా మనం మారాల ఆ స్థితికి మనం ఎదగాలనేది ఆశ ఆశ ఆసక్తి బాగానే ఉంటది కానీ ప్రయాసం కూడా ఉండాలి దానికి చూడండి నశించేవారి పట్ల రక్షింపవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం అంటే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా పరిమళ సువాసన క్రీస్తును పరిచయం చేసినారు క్రీస్తును ప్రకటించినారు ఆ పరిమళత్వాన్ని మనుషుల్లో ఆ వాక్యం ప్రకటించబడ్డప్పుడు వాళ్ళు మరణపు అనే వాసన పోయి ఆ పరిమళు అది వెలజలుతుండాలంట అంతగా దేవుని వాక్యాన్ని వెదజలిండ ఆ రీతిగా కాబట్టి నశించి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడ్డ వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం అంటే ఇది ఎట్లా అర్థం చేసుకుంటాము రక్షింపవారి నశించే వారికి మరణార్థం మరణార్థమైన మరణపు వాసన అంటే ఆ నశించిపోయే వాళ్ళు కూడా వాళ్ళక మరణపు ఆ వాసనను కూడా వాళ్ళు అది స్వీకరించి అంటే వాళ్ళ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళా జీవంలోకి నడిపించాలంటే ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ జీవితం అంత త్యాగం చేస్తుందంట చూడండి రక్షింపవారి పట్ల జీవపు సువాసనగాను ఉన్నాం అంటే ఏ రీతికైనా సరే వాళ్ళు ఆ చలనం రావాలా దేవుని పరిమళ సువాసనను వెదజల్లాలా అంటే ఆయన వాక్యం ఆయన ఆయన త్యాగం ఆయన జీవితం ఆయన ప్రేమ మనుషులకు మనం ప్రకటించాలా అనే విషయం అట్లా ఉండాలంటాం మనం నువ్వు నడుస్తుంటే నేనున్న పరిమళ సువాసన క్రీస్తు ఒక సువాసన అది వెదజల్తున్న ఒక మంచి సెంటు కొట్టుకుంటే ఎట్టుంటుంది కనీసం మూడు ఒక పది మీటర్ల దూరం వస్తుంది ఒక కాస్ట్లీ సెంట్ కొడితే పది మీటర్లు దూరం వస్తారు మంచి వాసన రోడ్డు మీద పోతా ఉంటే బలి మీద నడిపించుకుంటా పోతుంటే పక్కన ఎవరైనా సెంట్ కొడితే బా ఎంత బాగుందో అనిపిస్తుంది అంటే అది ఈ లోక పరంగా అట్లనే క్రీస్తు యొక్క సువాసనను మనం అట్లా మనుషులతో గుర్తించాలన్నట్టు ఆ ఆ విధానం అన్నట్టు మనం ఏమి అట్లనే పదిహేడవ వచ్చినంలో కావున ఇటు సంగతులకు చాలిన ఎవరు మనం చనిపోతామా ఇ సంగతులకు మనం చనిపోతామా చూడండి సరిపోవాలా మనం రవ్వ నాకు అలాంటి ఆ లెవెల్కి నన్ను ఎదిగింపజేపు రవ్వ అనే ప్రార్థన మనకు అవసరం కాబట్టి మేము దేవుని వాక్యం కలిపి చరిపడి అనేకులు వలె ఉండక కాబట్టి దేవుని వాక్యం ఇప్పుడు కూడా మనకు కలపడ్డు కలుపుతారు ఎందుకంటే వాక్యం చెప్తుంది అక్కడ మేము అనేకులు వాళ్ళే కలపమను అనేకులు వాళ్ళే ఉండకంటే అక్కడ ఉన్నారా ఆ కాలంలో వాక్యాన్ని కలిపే వాళ్ళు ఉన్నారు వాక్యం ఒక రీతిగా ఒక రీతి చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మనకు అవసరమే లేదు కానీ మనం ఎట్లా చెప్తాను నువ్వు చెప్పే ప్రతి బోధ వాక్యానుసారంగా ఉందా లేదా నువ్వు స్వీకరిస్తావా స్వీకరించేది తర్వాత నువ్వు దాన్ని పరిశీలించి నీకు అంత సునాయంగా మనం స్వీకరించే వాక్యం ఇది ప్రభ ఇది నీ వల్ల కలిగిందా ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రవ అనేది వ్యక్తిగతంగా ప్రార్ధనలోని ఆ వాక్యాన్ని స్వీకరిస్తాం లేకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది కదా గుడ్డిగా ఒకొక్క మంచి పాస్ట్ వాక్యం చెప్పి సత్యం చెప్పుకుని ఉంటా అంత గొప్ప దయోజనంలో ఎన్ని సంవత్సరాలను సేవ చేసుకుండు కరెక్ట్గా ఉంటుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు పత్తి ఆత్మను నువ్వు వివేచించాల అన్నిటి నీకు వరం అనేది చాలా అవసరం అన్నట్టు అట్లనే అనేకుల వల్ల ఉండక నిష్కాపత్యము గల వారములు దేవుని నియమింపబడిన వారమై ఉంది క్రీస్తు దేవుని ఎదుట బోధిస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పే ప్రతి బోధ నువ్వు చెప్తున్నావు దేవుని సముఖములు ఆయన ఆయన నీ పక్కనున్నడు ఆయన సముఖంలో నువ్వు వాక్యం ప్రకటిస్తూ బహు జాగ్రత్తగా ఉండాలా ఏదంటే ప్రకటించేది కాదు అని చెప్తుండ అక్కడ మేము దేవుని సముఖంలో దేవుని ఎదురచో మేము బోధిస్తున్నాం అంటే ఆయన నీ పక్కన అలాంటి ఆ భయం ఎప్పుడు మనకు రావాలి ఒకసారి మన పెద్ద మన పిల్లలు ఉన్నానుకో పెద్ద వాళ్ళతో కొంచెం మనం భయం వేస్తూ వాళ్ళని చూస్తే మనకు కొంచెం భయం ఉంటుంది అంటే అంత పెద్ద దగ్గర నిలబడి మాట్లాడటం కొంచెం భయంగానే ఉంటారు కదా ఒకసారి చక్రవర్తి వేరే ఆ ఫస్ట్ టైం వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ మీద ఏదో బర్త్డే పార్టీ జరుగుతుంటే స్టేజ్ మీద నిలబడి ఇంతమంది పెద్ద గుంపు మొత్తం ఇక్కడి నుంచి అక్కడ కూర్చున్నారు ఒక్కసారిగా అంత జనాన్ని చూసి వాక్యం చెప్పంటే నాకు కొంచెం భయం వేసింది నూరు తలబడిపోయింది కానీ దేవుడు మాట్లాడండు అంటే ఒక్కసారిగా మనము అట్లా అట్లా చూస్తే అట్లనే దేవుడు ప్రభు నీ అనేది అది ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలా అప్పుడు మనకి ఏంటంటే ఆయన సాయం చేస్తూ ఉంటారు రవ్వ నీ నీ సముఖంలో నేను బోధిస్తాను కాబట్టి నా బోధ తప్పిపోకుండా ప్రవ్వ నిమ్మని చూస్తే నేను నడవాల ప్రభావ ప్రార్థన మాకు అవసరం అన్నట్టు చూడండి ఆ రీతిగానే క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ దశ యేసు ప్రభు ఎట్లా ఆయన బలిగా అర్పించబడ్డాడంటే సువార్త ప్రకటించి మాత్రమే కాదు అని చెప్తున్న పౌలు ఇక్కడ ఏం చెప్తున్న అంటే మొదటి దశలంక రాసిన పత్రికలను చూసి వాక్యాన్ని ముగిస్తాం మొదటి దశలంక రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో మేం మేము క్రీస్తు యొక్క అపోయున్నందున అధికారం చేయుటకును సమర్థులమై ఉన్నను మీ వలనే కాని ఇతరుల వలనే కాని మనుషుల వల్ల కలుగు ఘనత మేము కోరలేదు ఎప్పుడు కూడా మన ఇట్లా ఆలోచించి ఉన్నాడు నేను గొప్పవాడిని నేను అపోస్తులను నాకు అన్ని తెలుసు అని ఎప్పుడు కూడా మనకు విరవేగం ఆయన పాదాల దగ్గర తగ్గించుకోవాలి ఆయన హెచ్చింపబడాలా మన తగ్గింపు మనకి ఏం తెలియదు దేవుని ఆత్మ వచ్చి మనం మనం నిలబడతనం కాలి అంతే ఆయన ఆత్మ ద్వారా ఇవన్నీ మనకి బయలుపరుస్తున్నాడు అనేది ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో నీ లెవెల్ ఏం లేదన్నా కాబట్టి అలాంటి ఘనత మాకు అవసరం లేదంటున్నాడు పౌరు ఎంత గొప్పగా దేవుడు మమ్మల్ని గానీ ఏ గొప్పతనం మాకు లేనేలేదు అది అంత ప్రభుకే చెందాలా అని చెప్తున్నా ఇతరుల వాళ్ళే వాళ్ళ మనుషుల వల్లే కాని ఘనత మీకు కోరలేదు లేదు ఒక మనల్ని పొగుడుతూ ఉంటారు కదా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి సేవలు చేస్తే దయ్యాలు ఉంటాయి మనుషులు స్వస్స ఇన్స్టెంట్ ఫీలింగ్స్ అవుతూ ఉంటాయి అయినా కూడా మనం ఎప్పుడు కూడా వచ్చి ప్రభుత్వం ఉంటే ప్రభా నీకే మహిమ ప్రవ అని మనం ఏం చేస్తాం ఆ టైంలో వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేస్తాం ఎందుకు మహిమ దేవునికి రావాలి మనకు కాదు అది నువ్వు కాదు నీ గొప్పతనం కానీ కాదు ప్రభు కార్యం కాబట్టి ప్రభుని గణపరచాలా ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వాలా చూడండి మేము కోరలేదు అయితే చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఏడో వచ్చినంలో మొదటి దర్శనం రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో అయితే తనియ మెచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులుమై ఉంటే కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది అంట ఒక తల్లి బిడకు ఎట్లా పాలిస్తుందో పాలించే తల్లి అట్లనే మేము మీ మధ్యన సాధువులుగా ఉన్నామంటే సాధువు జీవితం అంటే శిష్యులు అయినా ఉంది ఫ్రూట్ అంటే మన చిన్న పిల్లలాగా ఉండాలంట అంటే ఏ కూడా అంతే కదా మన ప్రభు కూడా అట్లా జీవించింది అయినా అంత సాధువు జీవితం కదా తగ్గించే జీవితం కలిగిన అయితే ఎనిమిదవ విషయంలో మీరు మాకు బహు ప్రియులై ఉంటే కనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా విచ్చుటకు సిద్ధపడి ఉంటిమి సువార్త ప్రకటించేది కాదు అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇస్తూ ఉంటే అంతగా త్యాగం అన్నట్టు అంటే మరణమగనంతగా మరణమగనంతగా అంటే సువార్త ప్రకటించి మాత్రమే కాదు అంటే ప్రతి దశలో ఒక పిల్లల్లాగా ఒక కన్న బిడ్డల్లాగా వాళ్ళ వాళ్ళు చూచిందంట వాళ్ళు అందుకే పౌలు మా మనం చూసినప్పుడు ఆయన ఎక్కడైతే సువార్త స్టార్ట్ చేస్తాడో ఆ ప్రాంతాలన్నీ స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ తిరిగితాడు తర్వాత రివర్స్ మళ్ళీ వచ్చి ఎక్కడైతే స్టార్ట్ చేసి అక్కడి నుంచి అందరినీ యోగక్షేమాలు అడుగుతూ వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏ సంఘం ఎట్లా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉన్నారా బలపరచబడరా ఎలాంటి పొరపాటు అన్ని చూస్తూ ఆయన అన్నిటిని సరి అన్నట్టు కాబట్టి పౌల్ని అంతగా దేవుడు మెచ్చింపజేసి అంతగా ఆయన వాడుకున్నాడు కాబట్టి పౌల్లాంటి సేవ మనం చేయలేమా కాబట్టి పౌల్లాగా మనం జీవించలేమా పౌరులు ఎట్లా దేవుడిని భయపెట్టగలడు అట్లా మనం జీవించలేము అంటే కాబట్టి ఈ లోకము ఈ లోకమంతా భయంకరమైన కాలం చూడండి కాబట్టి నిత్య జీవము కొరకు ఒకడు పాటు పడుతున్నాడు నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలా ఏం మంచి కార్యం చేయాలా ఈ లోకంలో నేను అన్ని పాటిస్తాను ధర్మశాస్త్రం పాటిస్తాను అన్ని పాటిస్తానంటే నిన్న వల్ల నీ పొరుగోని ప్రేమించమనేది ఎవరు అక్కడ లోకోత్సవ వార్తలు చూస్తాం అయితే ఆయన అన్ని పాటించాను కానీ నిన్న మన నీ పొరుగుని ప్రేమించుకుని ఆ పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు అంటే ధర్మశాస్త్రం పాటించేవాడికి పొరుగువాడు అంటే తెలీదా కాబట్టి ఈరోజు సేవా జీవితంలో పొరుగువారంటే ప్రేమ లేదన్నట్టు రక్షణ పొందిన వాళ్ళకే మనం సువార్త చెప్తూ ఉంటాం అంటే మన గురించి కాదు కాబట్టి రక్షణ పొందినవాడు మన పొరుగువాడు మరి వారికి ఎవరు సువార్త చెప్పాలా అందుకు మనం అనేక ప్రాంతాలు పోతాం ఎక్కువ అన్నిల మధ్యకే పోతాం ఎక్కడ అవకాశం తింటే బస్ స్టాపుల్లో కాలు వర్క్ ప్లేసుల్లో ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళకి వాక్యం చెప్తే తాగుబోతుంటారు చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఛాయ్ అట్లా వాక్యం చెప్తా ఉంటారు ఎట్లయినా సరే ఏ రీతి అయినా సరే ఎట్లయినా సరే ప్రో చెప్పాలా ఎట్లా చెప్పాలా ప్రో అట్లా ప్రయాసపడతాం దేవుని పరిమళ సువాసన వెదదలటం ఆ పరిమళత్వాన్ని వెదదలినప్పుడు దేవుని పరిమళ సువాసన వాళ్ళు అది స్వీకరించాలంటే దేవుని ప్రేమ కదా అదంతా అర్పణ అంటే నీ ఆయన ఆయన త్యాగము ఆ అర్పణ మనుషులకు రావాలంటే నువ్వు పరిమలించాలా నువ్వు పుష్పించాలా నువ్వు ఫలించాలా అనే విషయం అది జ్ఞాపకం చేయబడుతుండ్రు అయితే ఆయన నా పొరుగువాడు ఎవరంటే పొరుగుడంటే తెలియదన్నప్పుడు అప్పుడు ఏసుకో ఉపమానం చెప్తూ ఉంటారు మత లోకాద్యం అక్కడి నుంచి చూస్తాం ముప్పై వచ్చిన నుంచి ఒకడు ఎరుశల్యం విడిచిపెట్టి ఎరుకోపట్టడానికి బయలుదేరతాడు దిగి దొంగల చేత చెక్కబడ్డాడు హోరప్రాణంతో కొట్టుకుంటున్నాడు అక్కడ పడిపోయినాడు వాడు దొంగలు దోచుకున్నారు వాడు పడిపోయినాడు అక్కడ కానీ ఒక యాజకుడు పోతున్నాడు ఒక ఏడు పోతున్నాడు కానీ వాడు చూడలే చివరికి ఒక సమరణి వచ్చి తన తన వాహనాన్ని ఆపుకొని అక్కడ ఆయన తన దునూనె నూనె ద్రాక్ష రసాన్ని పోసి పరామర్శించి వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు ఇచ్చి మళ్ళీ ఏమన్నా నువ్వు ఖర్చు చేస్తా మళ్ళీ నీ తిరిగి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ ఈ ముగ్గురులో ఎవరు అతను ప్రేమించే ఆ నువ్వు పోయి అలా చేయమంటే అట్లా చేస్తారా అక్కడ ఇస్తారు చెప్పండి కష్టమే కదా అంటే వాళ్ళు ఇస్తా ప్రేమించే విధానం గురించి నేను చెప్తున్నా దేవుని ప్రేమ ఎట్లుంటుంది అనేది చెప్తున్నా అట్లా మనం ప్రేమించగలము మనుషుల్ని అట్ల కూర పడిపోయిన వాళ్ళని మాకెందుకలే ముట్టుకుంటే అనుకుంటుందేమో ఎడిపోతే ఏమవుతుంది చెప్పి చాలా మంది వెళ్ళిపోతాం చూసి కనీసం నువ్వు అవకాశం లేకపోయినా నువ్వు చేయి చూపించని ప్రార్థన చేయొచ్చు ప్రభు వ్యక్తి బతకాల ప్రభావ నేను అట్టే ప్రార్థన చేస్తాను ఫుట్ ఉన్నా ఉన్న కానీ అవకాశం ఉంటే పోయి చెప్ప మాట్లాడతా లేనప్పుడు బస్సులో పోతున్న బండి మీద పోతున్నా గానీ చేయి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే పొరుగువాడు అంటే దేవుని ప్రేమ అనేది ఆ పరిమళ సువాసన అనేది నీరుంచి బయటకు పోతూనే ఉండాలి అప్పుడే మనుషులకు రక్షణ ఆయన పరిమళించండు మన ఆ పరిమళ సువాసన మనకిచ్చిండు ఆ జీవోపవాసన మరణోపవాసన నుంచి జీవంలో కనిపించింది ఎందుకు ఆయన త్యాగం వల్ల సువార్త ప్రకటించడం కాదు అవసరమైతే ని నేను రిక్తిగా నీ త్యాగం చేసుకోవాలి నీ జీవితాన్ని నీ టైం నీ ఎనర్జీ ప్రతిదీ త్యాగం చేసుకోవాలా ఈ లోకంలో మనం అన్నిటి కోసం ఎంతో టైం పెడతాం కానీ ప్రార్థనకి టైం పెట్టం అంటే ఒక దశలో మనం ఆఫీస్ పనిలో ఉంటామనే తప్పు కదా కానీ దేని టైం దానికే కదా కాబట్టి పరిమళ సువాసన మనం ఎంత అనేక క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేక లక్షణాలు అనిపించాలా అలాంటి పురుపపురవు మనకి ఇవ్వాలని అలాంటి త్యాగవృతమైన జీవితం మనకు ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుల తమ్మి కృప నీకు ఎంతో వందాలనైనా నైనా మీ మమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా మిమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా ప్రవ్వ మీరు మా బలిగా అర్పించబడ్డారు నైనా గొర్రెపిల్ల లోక పాపం మోసుకునే దేవుని గొర్రెపిల్ల ఈ లోక పాపాన్ని మీరు మోసినారు ప్రభు ఆ మీద నైనా అందుకు రక్షణ ఇచ్చింది మా పాపం మీరు ఆ సెలవు మీద మీరు భరించినారనైనా అయినా మీ బలి ద్వారా మాకు పరిమళ సువాసన మాకు కలిగించినారనైనా కాబట్టి ఆ పరిమళ సువాసన తీసుకున్న మేము అనేక జీవితాలలో ఆ పరిమళ సువార్త మేము వెదజలాల ప్రవ్వా సువార్తరూపకంగా మీ ప్రేమ ఆ కలువరిశీల్లో చూపించిన ప్రేమ నైనా అది ఆ ప్రేమ మనుషులకు ప్రకటిస్తే ప్రవ్వా సకల దుష్టత్వం నుంచి మనుషులు విడదలు పొందుతారు ప్రవ్వా అంత బలమైన మీ ప్రేమ అయినా అది మేము చూపించాలా మనుషులకినైనా కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు అనుగరించు అలాంటి జీవితం మాకు అనుగరించి మేము పరిమళించాల అనేక చోట్ల ఈ లోకం మరణపు వాసిన ప్రభావ పరిమల అలాంటి జీవితాల్లో మేము పరిమళించాలా ప్రభావ ఆక జీవపు వాసనలాగా వాళ్ళు మారాలా వాళ్ళు ఆ నీటి దిప్పు నీటి వాళ్ళ కొరకు ఆశ పడినట్టు ఆ పరిమళ సువార్సన కొరకు వాళ్ళు పరిగెత్తాల ప్రభు అయినా ఆ రీతిగా మిమ్మల్ని చూపించాలా ప్రభావ నీకులు ప్రకటించాలా అలాంటి పరిచర్యలు మమ్మల్ని ఆ రీతిగా గుడ్హతునూర్ అనే ప్రాంతానికి ప్రభు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు బయలుదేరుతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు సహాయపడాను ప్రభావ ఆ రీతిగా ఆ ప్రజలకు ఎట్లా మీ వాక్యం ప్రకటించాలా అయినా ఏ రీతిగా శువార్త ప్రకటించాలా పాస్టర్స్ ట్రైనింగ్ కాని ప్రభా సండే స్కూల్ గానీ యవనస్తుల కూడిక గాని సంఘ పరిచర్య గానీ ఈ నాలుగు పరిచర్యలో మీరు మాకు సహాయపడండి అయినా మమ్మల్ని నూతనంగా అభిషేకించి వాడుకోండి ఎవరి ద్వారా ఎలాంటి వర్తమానం ఇవ్వాలో వాక్యాలు వాళ్ళకి ప్రకటించాలి ఏ సంఘానికి ఎలాంటి ఓ ప్రవ్వా నైనా ఎలాంటి ప్రవాహ స్థితిలో ఉన్నారా సంఘాలకు ఎట్లా మేము వాళ్ళని బలపరచాలా అలాంటి వాక్యాలు మా హృదయంలో మాలోని మీరు మాట్లాడండి అయినా మేము కేవలం నిలబడుతున్నాం ప్రభావ మీ కొరకు అయినా మీరు మమ్మల్ని వాడుకోండి పర్శునాత్మ నడిపించమని ప్రార్థిస్తాం వాహనం అగ్ని కంచి పెట్టండి రాకపోకలతో మీ దూతలక బలంకరించండి మా కుటుంబాలను చుట్టూ మేము అగ్ని కంచి పెట్టమని ఎలాంటి చీకటి శక్తులు ఎలాంటి అనారోగ్యాలు మా కుటుంబాలు ముట్టడానికి క్రీస్తువులకు గర్దిస్తున్నాం ప్రవ్వా ప్రతి అగ్ని కంచి పెట్టడం మీ దూతల కాదులు అనుగ్రహించి మన ప్రాదిష్టం నైనా మూడు దినాలు పరిచయ అంతట్లో మీరు మా ఓ ప్రవ్వా విశేషమైన అద్భుతాలు అక్కడ జరగాల అనేకులు ప్రవ్వా వారి జీవితాలు మీరు సమర్పించుకోలేగన ప్రతి ఒక్క మీకు అధికారం కలిగిన మీ వాక్యాన్ని బోధించాలా ప్రవ్వా మీరు బోధించినప్పుడు ప్రవ్వా అపవిత్రా ఆత్మలు పరిగెట్టిపోయిన ప్రవ్వా సమాజం దయ్యాలు విడిచిపెట్టిపోయిన మనుషుల్ని అలాంటి కార్యాలు మేము జరగాల ప్రవ మాకు ఆశ ఉంది ఇక ఆశాగల ప్రాణి తీసుకు వచ్చే గొప్ప దేవుడు ప్రోవా కాబట్టి అలాంటి ప్రయాసాలు ముందు పోాలని సహాయపడండి అనేకలు స్వస్థతలు బంధాల రక్షణ జరగాల ప్రభావ అనేకులు రక్షణలోకి రావాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరినీ అభిషేకించి వాడుకుని బలపచ్చాను ప్రో చంద్రశేఖర్ సార్ బట్ నీకు వందనాలు చక్రవర్తి భావ్య బట్టి వందనాలి శాంసార్ని బట్ నీకు వందనాలు ఆ రీతిగా ప్రవ నారాజుభై నీకు సంవత్సరం బట్టి పొందాలి మమ్మల్ని అందరూ మీ జ్ఞాపకం చేసుకున్నైనా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి వర్క్ ప్లేస్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభావా మేమందరం ప్రవా సంపూర్ణంగా ప్రవా మేము ముందుకు పోలాగ కృప దైత్యం ప్రవ మరి విశేషంగా ప్రార్థనా జీవితం ప్రవ అది ఎంతో ప్రాముఖ్యమైన ప్రవ్వ అయినా మీరు మీరే ఏ రీతిగా ప్రభావ ప్రార్థించడం అలాంటి ప్రార్థనలు మేము కలిగి ఉండాలి ఆ గేస్తమైన అనుభవం మీరు మాకు అనుగ్రహించిన మా హృదయాలు మా శరీరాలు నలగొట్టుకోవాలా ప్రభావ ప్రార్థనలో ప్రావ మేము సంపూర్ణంగా మేము చిత్రహత చేయబడాల ప్రావా జరిగిన హృదయం కలిగి మేము మొరపెట్టాలో ప్రావా అలాంటి అలాంటి ప్రార్థనలు చేయపోతే ప్రావా మేము పరిచర్ చేయలే ప్రావా నైనా మీరు చేసిన మీరే మాకు మాదిరిగిపోయి నడుచుకోవాలన్నారు పావులు ఆ రీతిగా అపరుషులు అందరూ మీ బిడ్డలు అందరూ త్యాగం చేసి నడుచుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఎంతో రక్షణ నడిపించగల ప్రాభ విశేషమైన కార్యాలు జరిగిన ప్రావా కాబట్టి అలాంటి జీవితం మేము మేము కలిగి ఉండాలా ప్రావా మేము ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ భూమి కంపించాలా ప్రావా మనుషులు భూ తలకిందులు కావాలా ప్రావా అలాంటి బలమైన ప్రార్థన శక్తి మాకందరికి మా అవతిస్ట్ అందరికి ఇంకోలు కొంద సాయంకాల స్వామి మమ్మల్ని ప్రేమించి మా అనుగ్రహించినటువంటి యొక్క ఆధిక్యత మీ కొందనాలు సృష్టికర్త మీరు